ఆవరణ నివృత్తిర్భవతి సమ్యక్ పదార్థదర్శనత మిథ్యాజ్ఞాన వినాశస్తక్షేపజనిత దుఃఖ నివృత్తి సత్య సాక్షాత్కారం సంపూర్తిగా కలిగినప్పుడే ఆత్మను మరుగుపరిచే మాయాకల్పితమైన ముసుకు భ్రాంతి తొలగిపోతుంది దానివల్ల మిథ్యాజ్ఞానం దేహమే ఆత్మ అనుకునే అపోహ నశిస్తుంది దానివల్ల విక్షేపశక్తి నుండి జనించే సర్వ దుఃఖాలు కూడా నిర్మూలించబడతాయి శంకర భగవత్పాదుల వారు ఆ పిమ్మట అధిష్టాన నిరూపణం వివరిస్తూ ఉన్నారు అధిష్టాన నిరూపణం ఏ త్రీతృష్టం రజ్జుస్వరూప విజ్ఞానా సతత్వం జ్ఞాతవ్యం బంధముక్తయే విదూష ఇప్పుడు చెప్పుకున్న మూడింటిని రజుసర్పభ్రాంతిలో గమనించవచ్చు భ్రాంతి తెలియకపోవటం వలన మిథ్యాజ్ఞానం త్రాడును పాము అనుకోవటం దుఃఖాలు అలా అనుకోవటం వల్ల కలిగిన భయం కాబట్టి జ్ఞాని బంధ విముక్తి కోసం వస్తువుల యొక్క నిజతత్వాన్ని ఆకలింపు చేసుకోవాలి అయోగ్నియోగాదివ సత్సమన్వయాన్మాత్రాది రూపేణ విజృంభతేధీ తత్కార్యే యం మృషా ద్రష్టం భ్రమస్వప్న మనోరథేషు తో వికారా ప్రకృతేరహం ముఖా దేహవసన విషయాశ్చర్వే క్షణేథావిత్యమీష మసమాత్మాు కదాపి కదాధ స్వయం ప్రకాశం కాని ఇనుము అగ్నివల్ల వేడెక్కి ఎర్రగా మారి ప్రకాశిస్తుంది అట్లాగే జడమైన అంటే ప్రాణం లేని బుద్ధి ఆత్మసామీప్యత వల్ల జ్ఞాతృ తెలుసుకునేవాడు జ్ఞానం తెలుసుకొనబడే విషయం అనే రూపాలుగా పరిణమిస్తోంది భ్రాంతిలో ఉన్నప్పుడు స్వప్నాలలోను ఊహలలోను ఈ రెండూ మిథ్య కాబట్టి మేలుకొని ఉన్నప్పుడు కూడా మిథ్యే అదేవిధంగా అహంకారం నుండి స్థూల శరీరం వరకు గల వివిధ అంగాలు ఇంద్రియార్థాలు తెర ఉన్న ఆత్మ వల్ల చైతన్యాన్ని పొందుతున్నాయి అవి మారుతూ ఉంటాయి కాబట్టి అనిత్యాలు ఆత్మ ఒక్కటే నిత్యం నిత్యాద్వయాఖండచిపోయాదిక్షీ సదసీలక్షణ అహం పద ప్రత్యయక్షిత ప్రత్యక్ సదానందఘనఃపరాత్మా పరమాత్మా నిత్యము అద్వితీయము అఖండ జ్ఞానస్వరూపము బుద్ధ్యాదులకు సాక్షి మాత్రము స్తూల సూక్ష్మ శరీరాల కంటే విభిన్నము సర్వజీవులకు అంతర్గతమైనది సదానందమయము మనలోని నిజమైన నేను అయి ఉన్నదిపశ్చిత్ సదసద్విభజ్య నిశ్చిత్యతత్వం నిజబోధ దృష్ట నిజ బోధదృష్ట్యా జ్ఞావా స్వమాత్మానమబోధం తేభ్యో విముక్త స్వయమేవ శమ్యైన సాధకుడు నిత్యానిత్య విచక్షణ చేస్తూ జీవాత్మా పరమాత్మ ఒకటేనన్న సత్యాన్ని రూఢిపరుచుకుంటూ అన్ని రకాల అడ్డంకులను అధిగమించి చిదానందస్వరూపమై తనలోనే ఉన్న పరమాత్మను సాక్షాత్కారం చేసుకొని శాంతిని పొందాలి అజ్ఞానహృదయ గ్రంథేర్నిశేషవిలయస్త సమాధి సమాధినా వికల్పేన యదాద్వైతాత్మదర్శనం శంకర భగవత్పాదుల వారు సమాధి నిరూపణం గురించి వివరిస్తూ ఉన్నారు అద్వితీయమైన ఆత్మను నిర్వికల్పసమాధిద్వారా అవలోకించినప్పుడు అజ్ఞానమనే హృదయగ్రంథి నాశనమవుతుంది తమహమిదమి కల్పనా బుద్ధిదోషాత్ ప్రభవతి పరమాత్మద్వే నిర్విశేషే ప్రవిలసతి సమాధావస్యో వికల్పో విలయనముపగచ్చే ధ్వస్తువద్ధృత్యా నేను నీవు ఇది మొదలైనవన్నీ బుద్ధి వికారాలే కానీ సమాధిస్థితిలో అద్వితీయమైన పరమాత్మ సాక్షాత్కరించినప్పుడు సత్యోదయమై ఆ వికారాలన్నీ మటమాయమవుతాయి శాంతోదంతఃపరమరుత క్షాయుక్త సమాధి కం కలయతి సర్వాత్మ తేనా విద్యాతిరజనితన్ సాధు దగ్ధ్ వికల్పాన్ బ్రహ్మాకృత నివసతి సుఖం నిష్క్రియో నిర్వికల్ప మౌనియై సంయమనం పాటిస్తూ ఇంద్రియ ప్రపంచం నుండి అంతర్ముఖుడై అత్యంతమైన ఓరిమితో తానే విశ్వాత్మనన్న అవగాహనతో ఎతి సమాధిస్థితికై ప్రయత్నించాలి ఈ విధమైన అభ్యాసంతో అజ్ఞానజనితమైన భ్రమలన్నింటినీ తొలగించుకొని కర్మాతీతుడై మనోవికల్పరహితుడై పరబ్రహ్మంలో వర్తిస్తాడు సమాత ప్రవిలాప్య బాహ్యం శ్రోత్రిచేతస్వమహం చిదాత్మని తయముక్తవంధైర్నేతు పొక్ష్యకథాయన దృశ్యమాన ప్రపంచాన్ని ఇంద్రియాలు మనస్సును అహంకారాన్ని సైతం ఆత్మలో లయించి సమాధిస్థితిని పొందిన వాళ్లే జనన మరణ సంసారబంధ విముక్తిని పొందుతారు అంతేగాని పాండిత్యప్రకర్షణ చేసేవాళ్ళు కాదు ఉపాధి భేదాస్వయమేవ భిద్యతే చోపాధ్యపోహే స్వయమేన కేవలహ తస్మాదుపాధేర్విలయాయ విద్వాన్ వసేత్సాల్పసమాధినిష్టయ పారదర్శకంగా ఉన్న స్ఫటికాన్ని ఎర్రని గులాబీ పువ్వు ముందు ఉంచుతే అది కూడా ఎర్రగా కనిపిస్తుంది పువ్వుని తీసిన మరుక్షణం తిరిగి పారదర్శకం అవుతుంది అదేవిధంగా నిర్గుణ పరబ్రహ్మం యొక్క అంశ అయిన మానవుడు ఉపాధులు చుట్టముట్టడం వల్ల భిన్నత్వాన్ని అనుభూతి చెందుతాడు ఉపాధులు తొలగిపోయినప్పుడు తిరిగి అచలమైన నిర్గుణ పరబ్రహ్మగా భాషిస్తాడు కాబట్టి విద్వాంసుడైన సాధకుడు ఉపాధుల నిర్మూలన కోసం నిర్వికల్ప సమాధిని అనవరతం సాధన చేస్తాడు సతిశక్తో నతి సద్భావంనిష్టయ కీటకో భ్రమరం చాయన్ కీటకో భ్రమరం చాయన్ భ్రమరత్వాయకల్పతే నిత్యసత్యమైన దాని మీద తదేకనిష్ట ఉన్నవాడు నిత్యుడుగా మారిపోతాడు భ్రమరకీటకన్యాయం ప్రకారం తుమ్మెదకు భయపడిన కీటకం ఆ తుమ్మెదనే తలపోస్తూ చివరకు తుమ్మెదలా మారిపోతుంది అదే అదేవిధంగా బ్రహ్మమే లక్ష్యంగా ఏకనిష్టతో సర్వదా ధ్యానించే సాధకుడు బ్రహ్మమే అవుతాడు క్రియాంతరాసక్తిమపాస్యకీటకోధ్యాయన్నల్లిత్వం హెలిభావమృతి తథవ యోగీ పరమాత్మతత్వం జావా సమాయాతి తదేకనిష్టయ కీటకం మిగిలిన వ్యాపారాలన్నీ మాని భ్రమరంగూర్చి గాఢయోచన చేసి భ్రమరంగా మారినట్లు యోగీ పరమాత్మతత్వాన్ని తదేకనిష్టతో ధ్యానించి పరమాత్మను చేరటం జరుగుతుంది అతీవ సూక్ష్మం పరమాత్మత స్థూలదృష్ట్యా ప్రతివత్తుమర్హతి సమాధిత్యంత సుసూక్ష్మవృత్యమాయైరతి శుద్ధబుద్ధి పరమాత్మత అతి సూక్ష్మమైంది తోలదృష్టితో అనగా తర్కం వాదోపవాదాలు మొదలైన వాటితో దాన్ని గ్రహించలేము మహనీయులు చిత్తవృత్తులను నిరోధించి మిక్కిలి నిర్మలము సూక్ష్మము మనస్థితిని పొంది పరమాత్మతత్వానికి చేరువవుతారు యథాసువర్ణం పుటపాకశోధితం త్యక్ మలం స్వాత్మం సమృతి తనసత్వరమో మలం ధ్యానేన సంత్యజ్య సమేతి తత్వం పుటం పెట్టబడిన సువర్ణం మలినాలను పోగొట్టుకొని తన స్వాభావికమైన భాషాన్ని ఎలా పొందుతుందో అదేవిధంగా ధ్యానం వల్ల మనస్సు సత్వ రజస్తమో గుణాలనే మలినాలను పోగొట్టుకొని తన యథార్థస్వరూపమైన ఆత్మను పొందుతుంది నిరంతరాభ్యాసవశాది పక్వం మనోబ్రహ్మణి లీయతే సమాధి సవికల్పవర్జిత స్వతోందర నిరంతర అభ్యాసం వల్ల పవిత్రుడైన సాధకుడు సవికల్ప సమాధి నుండి నిర్వికల్ప సమాధిని చేరుతాడు అప్పుడు అద్వితీయమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు సమాధి కోరికల్ని గ్రంథులతో అంటే చిక్కుమొళ్ళతో పోలుస్తారు నిర్వికల్పసమాధి వల్ల ఈ గ్రంథులు పూర్తిగా నశిస్తాయి కర్మలు కూడా పరిపక్వమై కర్మాతీత స్థితికి సాధకుడు చేరతాడు అతనికి తన లోపల బయట కూడా ఆత్మ తత్వమే స్ఫురిస్తూ ఉంటుంది శృతేశత విద్యాననం మననాదపి నిదిధ్యాసం లక్ష గుణమనంతం నిర్వికల్పకం వేదాంత వాక్యాల శ్రవణం కంటే వాటి మననం నూరు రెట్లు అధిక ఫలాన్ని ఇస్తుంది అట్లాగే ధ్యానం మననం కంటే లక్ష రెట్ల ప్రయోజనాన్ని చేకూరుస్తుంది కానీ నిర్వికల్ప సమాధి ఎడతెగని అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది నిర్వికల్ప సమాధి స్ఫుటం బ్రహ్మతత్వమవగమ్యతే ధ్రువం న్యలతయా మనోగతే ప్రత్యయం తర్విశ్రితం భతసిద్ధంగా మనస్సు చంచలమైంది దీనివల్ల అది అనాత్మ వస్తువుల వెన్నంటి పరుగుడుతూ ఉంటుంది నిర్వికల్ప సమాధి వల్ల మాత్రమే తత్వం పూర్తిగా అవగతమై మనశ్చాంచల్యం నశిస్తుంది అతసత్స్వయతింద్రియ సన్ నిరంతరం శాంతమన ప్రతీచి విధ్వంసయ్వామనాద్య విద్యకృతం సదేక విలోక కాబట్టి మనస్సును శాంతపరిచి ఇంద్రియాలను నిగ్రహించి అంతరాత్మలో మనస్సును నిమగ్నం చేసి తత్వంతో తాదాత్మ్యం చెందాలి అప్పుడే అనాది అయిన అజ్ఞానం అంతమవుతుంది యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధో నిరాశాచ నిరీహాచ నిత్యమేకాంతశీలత వాంగ్ధం అంటే వ్యర్థ సంభాషణలు అనవసరమైనటువంటి సంభాషణలు చేయకపోవటం అపరిగ్రహం ఇతరుల వస్తువులను ఇతరుల సంపదలను ఆశించకపోవటం నిరాశ విషయవాంఛలు లేకపోవటం నిరీహం అంటే పేరు ప్రతిష్టలు పుత్రధార విత్తాదుల కోసం ప్రాకులాడకపోవటం ఏకాంతశీలత్వం ఏకాంతజీవనాన్ని గడపటం ఈ గుణాలు యోగ మార్గంలో సాధన చేయటానికి మొదటి మెట్లు ఏకాంతస్థితిరింద్రియోపరమణే హేతుర్దమశ్చేతసంరోధే కరణం శమేన విలయం హం వాసన తేనానందరసానుభూతిరచలా బ్రాహ్మీ సదాయోగిన తస్మాచిరోధ ఏ సత కార్య ప్రయత్నో ముకాంత ప్రదేశంలో జీవనం వల్ల ఇంద్రియనిరోధం ఇంద్రియ నిరోధం వల్ల మనోనిగ్రహం మనో నిగ్రహం వల్ల అహంకారనాశనం అహంకారనాశనం వల్ల అవిచ్ఛిన్న పరమానందరసానుభవం సిద్ధిస్తాయి కాబట్టి సాధకుడు మనస్సు స్వాధీనానికి ఎల్లప్పుడూ అవిరళ కృషి సలుపుతో ఉండాలి వాచం నియచ్చాత్మనితం నియచ్చ బుద్ధోధియం నియ బుద్ధి సాక్షిణీ తం చాపి పూర్ణాత్మని నిర్వికల్పే విలాప్య శాంతి పరమాంభస్వ మనస్సు ద్వారా వివిధ ఇంద్రియాలను బుద్ధి ద్వారా మనస్సును బుద్ధికి సాక్షిమాత్రమైన జీవాత్మ ద్వారా బుద్ధిని నియద్రించి జీవాత్మను పరమాత్మలో చేయాలి అప్పుడే పరమశాంతి పొందుతారు దేహ ప్రాణేంద్రియమనోబుద్ధి వృత్తే హి సమయోగస్తావోస్ యోగిన దేహం ప్రాణాలు ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటిలో దేనితో అహంకారానికి సంపర్కం కలుగుతుందో ఆ ఉపాధితో అనుబంధం ఏర్పడుతుంది తన్ నివృత్యా మునే సమ్యక్ సర్వపరమణం సుఖం సందృశ్యే సదానందరస అనుభవ విప్లవ ఈ అనుబంధాన్ని నివృత్తి చేయటం ద్వారా సంబంధాలను సర్వ బంధాలను తెంచుకొని సదానంద రసానుభవాన్ని పొందుతారు